را سَوَيْنَ لِي فِي السَّوَادِ صَفًّا مُّزْدِهِ شِئْتَ مَتَى وَجَدْتَ رَايَ మదేత అవదత్ బ్రహ్మవిద్యా బ్రహ్మా తామే బ్రహ్మణ ప్రాప్ అథర్వాం ఉంది ఇందన్నా ్రహ్మ విద్యాక్యం సంగి భారద్వాజాద్వాజపోయ సమ్ రాహ ప్రోవా అమ్మగారు అథర్వుడు నాకు బోధించేది అసలువుడు అందికి బోధించాడు సత అంగి ఆ ఇది కూడా భారత్వాదాయ సత్యవహాయ సత్యవహాయ అంటే సత్యవహనా సత్యవహుడు అనే సిద్ధి గలవాడు ప్రసిద్ధులు కానీ రావట్లేదు అంటారా లేదు రావట్లేదు ఇది ఇది ఈ ఫీస్ ఉన్నదే దీంట్లో ఏదో డిఫెక్ట్ చేయలేదు తెల్లు దీంట్లోనో అంటే తాము నేర్చుకున్న దాన్ని తర్వాత ఎవరికో బోధిస్తూ ఉండడం ఇది ఆ విద్య యొక్క సంప్రదాయం అది సంప్రదాయం అంటే సమ్యక్ ప్రధానం తెలుసుకున్న విషయాన్ని ననుంచి బోధిస్తే అలా నడుస్తూ ప్రవాహం సో ఆ అంగి అనే ఆపణ చేసాడు తర్వాత భారద్వాజ అంగిరసే యవాడు ఇప్పుడు ఈ భారద్వాజుడు అంటే సత్యవహుడు భారద్వాజ పుత్రి కూడా యొక్క సత్యవహుడు ఆ విద్యని బోధించాడు అంగివేరు అంగిరస్ వేరు ఈ అంగిరస్సు అంగిరస్ అంటే కొంచెం వెల్ నోన్ మహర్షుల పేర్లు ఏమో వాటిల్లో అంగిరస్సు అనే ఒక ఆయన ఒక వేదన్ వెల్ సో ఈ అంగిరస్సుడు బోధించాడు ఇప్పుడు ఈ అంగిరసుడు భారద్వాజుడికి ఎవడు ఆయన కొడుక లేకపోతే శిష్యుడా ఏమో స్వశిష్యాయ పుత్రాయవా ఆయన కొడుకైన ఆయుడుండొచ్చు లేకపోతే శిష్యుడైన ఆయుడుండొచ్చు డజన్ మ్యాటర్ ఎయిదర్ వే సో తన శిష్యుడు కానీ కొడుకు కానీ అయినటువంటి అంగిరస్సుకి సత్యవహుడు విద్యను బోధించాడు అందుకే ఆ విద్యకు ఒక చిన్న విశేషణ వహుడి ఉంది పరావరాం పరావరాం విద్యా పరావరమైన విద్య దాన్ని భాష్యకారులు ఎక్స్ప్లెయిన్ చేసుకున్నారు పరావరాం పరస్మాత్ పరస్మాత్ అవరేణ ప్రాప్తే పరావరా పరా అంటే పైవాడు అవరా అంటే క్రిందవాడు పైవాడి నుండి క్రిందవాడికి వచ్చిందని పరస్మాత్ అవరైన ప్రాప్త పై పైవాడి నుండి కింద కింద వాడికి వచ్చింది సో ఇప్పుడు పైవాడెవరు బ్రహ్మ కిందవాడెవడు అథర్వ మళ్ళీ పైవాడు అథర్వ కిందవాడు సత్యవహు మళ్ళీ పైవాడు సత్యవహు అంగి కిందవాడు మళ్ళీ అంగి లేకపోతే అంగి అంగి ముందు పెట్టి తర్వాత సత్యవహుద్ది సో అంగిపైవాడు సత్యవహుడు కిరందవాడు మళ్ళీ సత్యవహుడు పైవాడు బా వీడు అంగిరస్ కిరందవాడు సో ఈ విధంగా ఒక తరం తర్వాత ఒక తరం పైవాడి నుంచి పైతరం నుంచి కిరంద తరం మళ్ళీ ఇది పైతరం అయితే దానికి కిరంద తరం ఆ విధంగా వచ్చినటువంటి విద్య పరంపరా ప్రాప్తమైన విద్య కనుక దీనికి అని పేరు అదొక అదొక మీనింగ్ అది చాలా అప్రోప్రియేట్ మీనింగ్ ఎందుకంటే ఆ పరంపరని ఈ మంత్రాల్లో ఒక లిస్ట్ కింద మించారు కనుక ఆ హాపిడ్ నేమ్స్ ఉన్నాయి ఆ నేమ్స్ యొక్క ఆ సీక్వెన్స్ మనసులో పెట్టుకుని వేసిన విశేషణలాగా చాలా అప్రాప్రియేట్గా ఉంది లేదా ఈ పరావరాం అనే పదాన్ని మరువులా కూడా మనం చూడొచ్చున్నాము పరావర సర్వ విద్యా విషయ వ్యాప్తే పరావరా అనే పదానికి వా అథవా ఇంకో రకంగా దానికి మీరు అర్థం చెప్పచ్చు ఎలాగంటే విద్య రెండు రకాలు పరా అపరా అపరా విద్యనే అవరా విద్యను అపరా విద్య అవరా అవుతుంది అవరాన్న అపరాన్న అర్థం కూడా సమానమే అవరా అంటే లెస్ అపరాన్నా కూడా లెస్ ఇంపార్టెంట్ ప్రైమరీ సెకండరీ అపరా అవరా రెండు సేమ్ మీనింగ్ ఉన్నాయి కాబట్టి విద్యలు రెండు రకాలుగా మనకి రాబోతోంది పరావిద్య అపరావిద్య అనే విభాగం ఒకటి రాబోతుంది నిన్న మీకు కథ చెప్పాను చూడండి ఆ ఈత వాడు ఆ ఈత అది పరావిద్య ఆ కాంటెక్స్ట్లో ఈత పరావిద్య తర్కశాస్త్రం వ్యాకరణ శాస్త్రం జ్యోతిష్ శాస్త్రం మరో మీమాంసా శాస్త్రం ఇవన్నీ అపరావిద్యలు అది సంగతి అలాగే తనకంటే బాహ్యము నుండుండే ప్రపంచాన్ని గురించి అధ్యయనం చేస్తే ఏ రకమైన అధ్యయనమైనా సరే అది పరావిద్య తన బాడీని అధ్యయనం చేస్తే అది కూడా పరావిద్యే సారీ అపరావిద్య సో తనకంటే బాహ్యము నుండిండే ఏ విషయాన్ని అధ్యయనం చేసినా అది అపరావిద్య పరాన్నాను సారీ సెకండరీ తన దేహాన్ని గురించి అధ్యయనం చేసినా అది కూడా అపరాణే ఎందుకంటే ఈ మిగతా దేహాల వంటిదే ఇది కూడా బాహ్యమే వ్యక్తి యొక్క దృష్టికోణంలో ఇది కూడా బాహ్యమే సో ఈ విధంగా జగత్తు దేహము ఇంద్రియాలు మనస్సు అంతవరకు కూడా తప్పదానే వాటికి సంబంధించిన విజ్ఞాన శాస్త్ర శాఖలు ఎన్నుంటాయని బోధ అంచేతనే మనకి సెక్యులర్ రిలీజియస్ అనే డివిజన్ లేదు ఇక్కడ భారత తత్వశాస్త్రంలో సెక్యులర్ ఎడ్యుకేషన్ రిలీజియస్ ఎడ్యుకేషన్ అనే డివిజన్ లేదు ఇక్కడ ఇక్కడ పరా అపరా అనే డివిజన్ ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఈశ్వర కాబట్టి హౌ ఎనీథింగ్ కెన్ బి సెక్యులర్ ఈశ్వర కానిదేమీ లేదు ఈ జగత్తు కాబట్టి సర్వము ఈశ్వరుని చేత వ్యాప్తమై ఉన్నది కనుక ఒకటి ఏదో ఫిజిక్స్ కెమిస్ట్రీ అన్నవేమో సెక్యులరు థియాలజీ మత సంబంధమైన పుస్తకాలేమో రిలీజియస్ అనేటువంటి విభాగము మీకు వెస్ట్రన్ సొసైటీస్లో కనుకుంటుందో ఆ విభాగం ఇక్కడ లేదు ఎందుకంటే మన దృష్టిలో ఫిజిక్సు కెమిస్ట్రీ అవన్నీ కూడా ఈశ్వరుని యొక్క మహిమని బోధించే విద్యలే నిజానికి ఈ కెమిస్ట్రీ ఇలాంటివంటే అలాగే మిగిలిన సైన్స్లు ఈ భాగవతం ఎందుకంటే భాగవతంలో మీకు ఏం చెప్తారో భగవంతుని లేలలు బోధిస్తారు ఈ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇవన్నీ కూడా భగవంతుని లేలలే ఎందుకంటే ఆస్ట్రానమీ ఉందనుకోండి అనేక గ్రహాలు నక్షత్రాలు వాటికి సంబంధించిన విద్య అది భగవంతుని లేవకాదు అవన్నీ అలాగే ఏదైనా సరే సో మాలిక్యూల్స్కి సంబంధించిన ఫిజిక్స్ ఉందనుకోండి మాలిక్యులార్ ఫిజిక్స్ ఆర్ మాలిక్యులార్ బయాలజీ అదంతా కూడా పరమేశ్వరుని లేవలలే అవన్నీ కాబట్టి మొత్తం సైన్సెస్ అన్నీ కూడా ఈశ్వరుని యొక్క లేవలే ఆ రకంగా సెక్యులర్ అండ్ రిలీజియస్ డివిజన్ మనకి లేదు కానీ ఆత్మా అనాత్మ అనే విషయం ఆత్మవిద్య అనాత్మవిద్య సత్య విద్య మిథ్యా విద్య ఆత్మవిద్య సత్యం సత్య విద్య సత్యానికి సంబంధించిన విద్య అనాత్మవిద్యలన్నీ కూడా అవి తాత్కాలికంగా ఉపయోగపడుతుంది దే హ్యావ్ దేర్ ఓన్ వాల్యూ ఇవన్నీ విద్యని ఎప్పుడు మనం కాదనము కానీ పరమార్థ సత్యం కాదు ఈ డివిజను చాలా విపరాపరేటది అనిపిస్తున్నాను ఎందుకంటే అపరా ఎందుకంటే మీరు చూడండి అపరా విద్యలో నిష్ణాతులు మనకి అంత లోక అంతా వాళ్లే కనపడతారు అపరా విద్యలలో అంటే లౌకిక విద్యలు మతానికి సంబంధించి అన్ని అవి స్వర్గాది లోకాలని మనకి అందజేసేటువంటి కర్మకాండ ఉపాసనాకాండ అదంతా అపరాధి మనం చూడబోతున్నాం आत्मतत्वा मिनहाईस्ते मिलन सर्वमो अपरा विद्यबराद्य मशि की अपूर्णत्वा अग्रह अपरा विद्यू रूम कापरा विद्य चवि अपूर्णुड़गा मिटे अचेत वीर आलिए धन उ धन गुणमेज సాధించాల్సిందంతా నేను సాధించేశాను నేను ఒక్కొక్కరికి చూడని అయిపోయాను అని చెప్పగలుగుతాడా ఈ కెనాట్ సేవ మీరు ఎవరినైనా ధనికులను అడిగి చూడాలి బిల్ గేట్స్ వాళ్ళని వాళ్ళ వాళ్ళని పుట్టుక ఈ క్వశ్చన్ మీరు అడగద్దు వాళ్ళ యాటిట్యూడ్ ఎలా ఉందో చూస్తే దే ఆర్ వెరీ మచ్ అన్ఫుల్ ఫీల్డ్ అండ్ దే ఆర్ వెరీ మచ్ సేకర్స్ లైక్ ఎనీబడీ ఎల్స్ అనే సంగతి మనకి తెలుసుకుంటాం సో మాములుగా మధ్యతరగతి కుటుంబీకులు ఇంకా లోవర్ దాన్ మిడిల్ క్లాస్ కూడా ఏ రకంగా సేకర్స్గా ఏదో ఇంకా సంపాదించాలి సాధించాలి అని ఆ జగత్తులో సంసారంలో పని ఉంటారో కోటీశ్వరులు కూడా అదే లెవెల్లో ఉంటాం ఇటు మిడిల్ ఏ సీక్స్ టెన్ రూపీస్ ఏ బిల్ గేట్స్ సీక్స్ టెన్ మిలియన్ డాలర్స్ బట్ సికింగ్ ఈస్ కామ్ సో అలాగే డిగ్రీలు సంపాదించి లోకంలో టైటిల్స్ బిరుదులు సంపాదించి విద్యావంతుడిగా ప్రసిద్ధి చెంది నేను కృతార్థుడనైనాను ఫుల్ఫిల్ అయిపోయాను నేను జరాభరణముల నుండి విముక్తి పొందినాను అని చెప్పడానికి చెప్పగలిగిన వాడు ఎవడూ లేడుతో కానీ భగవద్గీత స్వరూపుని ఆత్మస్వరూపాన్ని తెలుసుకుని ఈ ధనం విషయంలోనూ ఆ లౌకిక విద్యల విషయంలోనూ ఎంత తక్కువ వాడైనా ఈ ఆత్మవిద్య విషయంలో పరిపూర్ణ స్థితికి చేరుకున్నవాడు వాడు ఒక గోచిపాత రాయుడే కాయ అయి బట్ హీ విల్ హీ హీ హస్ కాంకల్డ్ ద ప్రకృతి ఎస్ కంకర్డ్ ద జరాన్ మరణం ఎస్ కంకర్డ్ డెత్ అండ్ అటైన్ ఇమ్మోర్టాలిటీ మో వాటి బుద్ధ ది బుద్ధుడు ఐ ఆమ్ ది బుద్ధ ఐ ఆమ్ ది ఐ హ్యావ్ నోన్ ఇట్ అని చెప్పినప్పుడు ఆయన దగ్గర ధనం ఉందా కీర్తి ఉందా ప్రతిష్ట ఉందా లేక డిగ్రీలు ఉన్నాయా లేకపోతే లౌకిక విద్యల్లో ఆయన ఏమన్నా సిద్ధహర్సుడా ఏమీ కాదు కాబట్టి ఆత్మస్వరూపానికి సంబంధించిన సమాచారం తక్కువ అయినా అది మనిషిని కృతార్థత వైపుకు నడిపిస్తుంది అనాత్మకి సంబంధించిన సమాచారం ఎంత సమాచారం ఉన్నా ఎన్ని డిగ్రీలు ఎంత విజ్ఞానం ఉన్నా అది ఫైనల్గా గాల్లో కలిసిపోయేదేమని మిగిలింది కదా ఊక ఒకంటుంది ఓకని ఎంత ఎంత మింగినా ఒకటే ఏ ఉపయోగం ఉంటుంది అలా అలాంటిది అనాత్మ విద్యలు అలాంటిది వాటిని తక్కువ చేయటం ఉందో తాత్పర్యం కాదు బట్ వాటి స్టేటస్ అంతే సో దే లైక్ దాట్ మన జీవిత కాలంలోనే ఈ విద్యలు ఇవి ట్రాన్సియంట్ అవి అశాశ్వతంలో అని మన జీవితకాలంలో మనముందే తెలిసిపోతుంది ఇప్పుడు ఎలక్ట్రానిక్స్ ఉందనుకోండి పంతొమ్మిది వందల డెబ్బైలోనూ ఎనభైలోనూ ఎలక్ట్రానిక్స్ చదివిన వాళ్ళు ఈరోజు ఎలక్ట్రానిక్స్ లో వాళ్ళు దే ఆర్ ఈక్వల్ టు ఇల్లిటరేట్స్ ఇల్లిటరేట్సే ఎందుకంటే ఎలక్ట్రానిక్స్ ఈ మోడర్న్ ఎలక్ట్రానిక్స్ లో ఉండే లాంగ్వేజ్ ఉంటుందే అది వాళ్ళకి తెలియదు అంటే అర్థం ఏంటండి ఇల్లిటరేట్స్ అంటే వాళ్ళు చదువుకున్న డెబ్బైలోనూ ఎనభైలోనూ చదివిన విద్య అది అది విద్యది ఇప్పుడు ఆ విద్య గురించి మాట్లాడితే వాడికి ఇచ్చి ఉద్యోగం కూడా ఇవ్వడం మానేస్తుంది నిజంగా సో ఐ హవ్ సీన్ సచ్ టెలిఫిక్ చేంజెస్ ఇన్ ది సైంటిఫిక్ ఫీల్డ్ అండ్ ఏదో పదేళ్ల క్రితం సైన్స్ గురించి మాట్లాడితే యు ఆర్ నోవేర్ ఇన్ ది పిక్చర్ యు ఆర్ బై ది సైడ్ అలా సైన్స్ ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది సో మనం దాంతో సమానంగా పరిగెత్తలేకపోతే వీల్ విద్రోహం వైదిస్తాయి సో ఆ విధంగా విద్య ఆ విద్య పదేళ్ళు అయ్యేప్పటికీ అయిపోతుంది వెరీ ట్రాన్స్ ఈరోజు చదువుకునే సమాచారం రేపు పనికిరాదు పాతకాలపు రేడియోలు బాగు చేసేవాడు ఇప్పుడు ఎందుకు టైప్ టైపిస్టులు ఉండేవాడు ఐడిపిఎం నుంచి రిటైర్ అయిన టైపిస్టులు నేను కొంతమంది నేను వాళ్ళ యొక్క సర్వీసెస్ ఎవరికీ అక్కర్లేదు ఎందుకంటే హైదరాబాద్ మొత్తం మీద టైప్ మెషిన్ ఎక్కడ మీకు కంటి కనపడం వాడికి మౌస్ నేను ఒక్కడని చేత కాకపోతే వాడికి చేత కాదు ఎందుకంటే అలా స్క్రీన్ ఉంటుంది స్క్రీన్ మీద ఏమో ఇరవై ముప్పై పదాలు ఉంటాయి ఇక్కడ మౌస్ ఉంటుంది ఇది ఉంటుంది లవ్ వాట్ ఈ రోజు లవ్ సో ఈ జస్ట్ అన్ఫిట్ వాడు యాభై ఏళ్ల వయసు ఉంటుంది ఇరవై ముప్పై సంవత్సరాల సర్వీసు ఐడిపిల్లో నేను అకౌంటెంట్గా చేశాను అని అంటాడు వాడిని పక్కన పెట్టేస్తాను పద్దెనిమిది ఏళ్ళ ఇరవై ఏళ్ళ కుర్రాడు బీసీఏ చేసి వస్తాడు బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్ వాడు మౌసును తగడక నొక్కి బొమ్మల తగటక విండో ఆఫ్టర్ విండో తీస్తూ ఉంటాడు వీడికి ఇచ్చేస్తాడు తర్వాత నేను కొంతమంది రిటైర్ అయిన వాళ్ళని ఎదుగుతున్నాను వాడు హీ హిటైర్డ్ వ్యక్తి సర్టన్ శాలరీ వీడు ఏ శాలరీతో రిటైర్ అయ్యాడో ఆ శాలరీతో ఈ బీసీఏ వాడు జాయిన్ అవుతున్నాడు ఉద్యోగం సో వాట్ టు స్పీక్ ఆఫ్ ఎనీథింగ్ సో అకౌంట్స్ పూర్వకాలం బాటిల్ బాయ్ అనేదో పుస్తకం అకౌంట్స్ ఆ రోజులు వెళ్ళిపోయాయి ఆ పుస్తకం ఇప్పుడు మీకు కోటీలో సెకండ్ హ్యాండ్ బుక్ షాప్లో కూడా దొరకదు గాన్ ఇప్పుడు అకౌంటింగ్ అంటే మైక్రోసాఫ్ట్ వేర్డ్ సాఫ్ట్వేర్స్ వచ్చేసి ఎక్సెల్ ఇదేది సో ఈ అపరా విద్య ఇలాగే ఉంటుందండి ఈరోజు మనం అనుకుంటున్నాం రేపటికి పోతాయి కానీ ఏ రకమైన మార్పులు లేకుండగా మాడిఫికేషన్స్ అని కానీ ఇంప్రూవ్మెంట్స్ అని కానీ ఏమీ లేకుండగా మానవుని యొక్క స్వరూపాన్ని బోధించే ఆత్మవిద్య ఆనాడు ఈనాడు ఏనాడు ఒక్కలాగే ఉంటుంది భగవద్గీతలో శ్లోకం ఒకటి చదివి దానికి తాత్పర్యం చెప్తే దాని ఎనా దాని ఎనాలిసిస్ అరగంట సేపు నేను మన హాటంలో ఎక్కడో యూనివర్సిటీలో లెక్చర్ ఇవ్వమంటే వెళ్ళాను ఓ శ్లోకం చదివాను చదివి దానికి ఇంగ్లీష్లో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చా సో అక్కడ కూర్చున్న వాళ్ళందరూ మోస్ట్ మోడర్న్ ప్రొఫెసర్స్ న్యూయార్క్ యూనివర్సిటీ ప్రొఫెసర్సు వీళ్ళు వాళ్ళు అంత మోడర్న్ పీపుల్ అయ్యి నేను ఇదిగో పాచితగా అయిపోతుంది అంటే ఒక శ్లోమోహట చదివి దీనికి ఇంగ్లీష్లో అవసరం అది చెప్పాను దేవర్ ఆల్ రిజనింగ్ టు ఇట్ విత్ ర్యాప్డ్ అటెన్షన్ అండ్ ఆఫ్టర్ మై మై టాక్ వాజ్ ఓవర్ దేవర్ ఆల్ అప్రిషియేటింగ్ చాలా మంచి మంచి విషయాలు చెప్పాను నాకు అనిపించింది నాకేమనిపించిందంటే అబ్బో నేను చాలా మంచి విషయాలు చెప్పానని నాకు అనిపించలేదు నాకేమనిపించింది అంటే ఏమిటి విడ్డూరం ఎప్పుడో ఐదు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం ఏదో శ్రీకృష్ణుడు అర్జునుడు అనే ఏడుమోహం పెట్టు కూర్చున్న వాడికి చెప్పినటువంటి వాక్యమే ఇది ఈ వాక్యాన్ని మనం కొంచెం అనలైజ్ చేసి ఇంగ్లీష్లో చెప్పాం మనం చేసింది అంతకంటే ఇంకేమీ లేదు అది విని వీళ్ళు అయిపోతున్నారు వీళ్ళు అందరూ అమెరికన్స్ కెనాడియన్స్ వాళ్ళు వాళ్ళు భారతీయ సంస్కృతిలో మనుషులు కూడా కాదు నేను శ్లోకం చదివితే అలా వేలమొహం వేసుకుని చూస్తారు దాని మీద ఇంగ్లీష్ ఎక్స్ప్లెనేషన్ కోసం ఆ శ్లోకం ఏమిటో కూడా వాళ్ళు దే కెనాట్ ఈవెన్ గెస్ వాట్ ఇట్ ఈస్ బట్ బై ది టైమ్ ది ఇంగ్లీష్ ఎక్స్ప్లెనేషన్ ఈజ్ గివెన్ ే రిలేట్ టు ఇట్ సో క్లోజ్లీ విత్ దేర్ ఓన్ హార్ట్ దాంతో రిలేట్ అయిపోతాయి అలా తమ హృదయాన్ని విప్పి దాన్ని అలా స్వీకరిస్తారు దాన్ని బట్టి మీకు ఏమర్థమైంది ఇట్ ఈజ్ ఏ నాలెడ్జ్ విచ్ అప్పీల్స్ టు హ్యూమన్ మైండ్ ఎట్ ఎనీ టైం ఎట్ ఎనీ ప్లేస్ ఈ దేశకాలంలో యొక్క పరిచ్ఛేదములు అన్నింటినీ కూడా అధిగమించేసి మానవ మస్తిష్కానికి ఎప్పుడూ కూడా మానవ హృదయానికి ఎప్పుడూ కూడా అలా తీయనీటికి చేప రెస్పాన్స్ ఇచ్చిన విధంగా మానవుల యొక్క హృదయము తన కవాటములను తెరచి ఈ విజ్ఞానాన్ని స్వీకరించుకుంది అలాంటి విజ్ఞానం అంచేతనే దాన్ని పరావిద్య సో ఈ పరావిద్య అపరావిద్య పరావిద్యకే ఆత్మవిద్య అని కాదు అపరావిద్యగా ఈ రెండు విద్యలను వ్యాపించి ఉండే ఈ ఆత్మ ఎందుకంటే రెండింటిలోనూ ఆత్మ చైతన్యమే వ్యాపించి ఉంటుంది ఆత్మ జ్ఞానస్వరూపమైన జ్ఞానఘనమైన నిన్న మనం వచ్చేసాను జ్ఞానఘనమైన ఆత్మ చైతన్యమే మీరు మీరు ఫిజిక్స్ క్లాస్లో కూర్చున్నా కెమిస్ట్రీ క్లాస్లో కూర్చున్నా వేదాంత క్లాస్లో కూర్చున్నా ఇట్ ఈజ్ ఆల్ ద ప్లే ఆఫ్ కాన్షియస్నెస్ ఏవోన్ కాబట్టి ఆత్మ చైతన్యం స్వరూపాన్ని చెప్పేటువంటి విద్యకి పరాపరా విద్య అంటే పరా విద్య అవర విద్య సో ఇప్పుడు నెక్లెస్ చూపించారనుకోండి దిస్ నెక్లెస్ ఇస్తే దిస్ ఈజ్ ది కార్యం ఎఫెక్ట్ అనే అవరా అని దీనికి కాజ్ ఒకటి ఉంది దానికి మనం పేరు ఏమిటో చెప్పద్దు దానికి ఏమైనా పేరు పెడదామంటే ఇట్ ఈజ్ ది కాజ్ ఆఫ్ ది నెక్లెస్ అని పెట్టారు పరా అంటే కాజ్ సో నెక్లెస్ ఈజ్ అవరా ది కాజ్ ఆఫ్ దిస్ నెక్లెస్ ఈజ్ పర సో నెక్లెస్ అనే అవరాన్ని దాని కాజ్ అయినటువంటి పరాన్ని రెండింటినీ వ్యాపించి ఉన్నటువంటి తత్వము మౌలిక తత్వం ఏంటి బంగారం సో ఎందుకంటే ది కాజ్ ఆఫ్ నెక్లెస్ అని మీరు వర్ణించినప్పుడు ఆ కాజల్ స్టేట్ లో వ్యాపించి ఏది ఉన్నది బంగారం ఉన్నది నెక్లెస్ ఇస్ ది ఎఫెక్ట్ అన్నప్పుడు ఆ ఎఫెక్ట్ స్టేట్లో వ్యాపించే ఏది ఉన్నది బంగారమే ఉన్నది అదేవిధంగా మీరు కారణము సర్వకారణమైనటువంటి బ్రహ్మను చెప్పేటువంటి విద్య పరావిద్య ఆ బ్రహ్మ నుండి ఆ పరబ్రహ్మ నుండి ఆవిర్భవించిన లేక ప్రకటమైనటువంటి ఈ జగత్తునికి సంబంధించిన విద్య అవరా విద్య జగత్ ఈస్ ది కార్యం బ్రహ్మ ఇస్ ది కారణం అది మనం ఎదురు చూడబోతున్నాము సో అటువంటి జగత్తు యొక్క స్వరూపాన్ని అటు ఆ జగత్తుకు కారణమైన పరబ్రహ్మ యొక్క స్వరూపాన్ని రెండింటినీ కూడా వ్యాపించి ఉండేది అంటే రెండింటిలోనూ అనుగతమై పెరువేడై ఉండేటువంటి ఆత్మ చైతన్యానికి సంబంధించిన జ్ఞానానికి పరావర విద్య అని పేరు అడిగి ఇంకొక అర్థమైంది ఎన్నర్థాలు చేయడం లే పరావరా అనే మాట ఇంకొక మాట ఇంకో రకంగా బ్రహ్మ అంటే ద సుప్రీం రియాలిటీ which is everything which is non-dual that is the only reality దాన్ని పరబ్రహ్మ అంటారు ఇప్పుడు ఆ పరబ్రహ్మని ఈఫ్ యూ డిస్క్రైబ్ ఇట్ యాజ్ ది కాజ్ ఆఫ్ ది యూనివర్స్ దెన్ ఇట్ ఈస్ కాల్ ఆ పరబ్రహ్మ పరబ్రహ్మ రవర బ్రహ్మ ఇది బంగారము అని వాట్ ఈస్ దిస్ గోల్డ్ అంటే గోల్డ్ ఈజ్ గోల్డ్ ఇంగమనే దానమేద డోంట్ ఆస్క్ హి ఏమొ క్విషన్ గోల్డ్ ఇస్ గోల్డ్ ఓకే ఐ షో యు నెక్లెస్ న అస్క్ యు వాట్ ఇస్ ది కాజ్ ఆఫ్ దిస్ నెక్లెస్ అన నవ్ అప్పుడు వాట్ ఆన్సర్ యు విల్ గివ్ గోల్డ్ అన ఆన్సర్ చెప్తారు ఇప్పుడు గోల్డ్ ఇస్ గోల్డ్ అన్న చెప్పిన దానికి గోల్డ్ ఇస్ ది కాజ్ ఆఫ్ నెక్లెస్ అని చెప్పిన దానికి దేర్ ఇస్ ఏ డిఫరెన్స్ ఏంటా డిఫరెన్స్ ఉంటది గోల్డ్ ఈజ్ గోల్డ్ అంటే యు ఆర్ డిస్క్రైబింగ్ ది వస్తువు ద ఎంటిటీ ఫ్రమ్ ఇట్స్ సోన్ స్టాండ్ పాయింట్ సో ఫ్రమ్ ఇట్ సోన్ స్టాండ్ పాయింట్ వాట్ ఈజ్ గోల్డ్ ఫ్రమ్ ఇట్స్ ఓన్ స్టాండ్ పాయింట్ గోల్డ్ ఈస్ గోల్డ్ అలా కాకుండా ఆ గోల్డ్ ని దాని పరమార్థ దృష్టిలో కాకుండా ఈ కార్య దృష్టిలో గోల్డ్ ని మీరు వ్యాఖ్యానించండి లేకపోతే వర్ణించండి అంటే గోల్డ్ కమా the cause of necrosis so goldu naku meer oka gunanni aaropam chesaru nar meed oka gunanni daanni tigge rudra evuta gunamu necrosis yokka cause ayi unduka necrosis is not real man question da pattern chala sari vachindi malli vastundi so necrosis eppudeyte real kadu so the state of causal the causal state ante real kaal necrosis ki కాజ్ అయ్యుండుట అనే ఆ కాజల్ స్టేట్ కూడా అంద్రియలే సో సగుణ బ్రహ్మ సగుణ గోల్డ్లో అది ఆ కాజ్ ఆఫ్ నెక్లెస్ అని వర్ణించిన గోల్డ్ సగుణ గోల్డ్ గోల్డ్ ఈజ్ గోల్డ్ పరమార్థ దృష్టితో వర్ణిస్తే గోల్డ్ ఈజ్ గోల్డ్ అని దాన్ని నిర్గుణ గోల్డ్ అంటారు ఇప్పుడు నాకు మీరు ఒక ప్రశ్నకి సమాధానం చెప్పండి నిర్గుణ గోల్డ్కి సగుణ గోల్డ్కి వస్తు దృష్టిలో తేడా ఏమైనా ఉందా వస్తుత ఒక్కనేచ్చి మనం చూసి దాన్ని బట్టి ఒకసారి సగుణ అన్నాము ఇంకోసారి నిర్గుణ అన్నాము పరబ్రహ్మ కూడా అంతే ఆ సత్యం గుర్తించకపోతే నిర్గుణ బ్రహ్మం బ్రహ్మ అని దెబ్బలు అనుకుంటూ ఉంటాం ఈ దెబ్బలో ఉంటాడు ఆచార్యుల మధ్య తత్వము రియాలిటీ ఇజ్ ఇట్ నిర్గుణ ఆర్ ఇజ్ ఇట్ సగుణ అంటే ఒక ఆయన అన్నారు శంకరాశేస్ అడిటీస్ నిర్గుణ అదర్ ఆచార్య సేసిటీస్ సగుణ అని నాకు అప్ప చెప్పారు ఆ టాపిక్ నేను చెప్పాను శంకర డగున్ సైటీస్ నిర్గుణం మీరు శంకర డగున్ సైటీస్ నిర్గుణం నిర్గుణత్వం వల్లే అదొక ప్రాపర్టీ ఏదానికి శంకరా సేసిటీస్ బియాండ్ సగుణా అని నిర్గుణం మీరు సగుణాన్ని ఒకటి పెడితే దాన్ని నిరాకరించడం కోసం నిర్గుణ అనాల్సి మీరు సగుణా తీసేస్తే మేము నిర్గుణ కూడా తీసేస్తాం సో గోల్డ్ ఈజ్ నేదర్ సగుణ నా నిర్గుణ గోల్డ్ ఈజ్ గోల్డ్ బట్ ఇఫ్ యూ వాంట్ టు డిస్క్రైబ్ ఇట్ యాజ్ ది కాజ్ దెన్ ఇట్ బికమ్స్ సగుణ అండ్ విత్ రిఫరెన్స్ టు దిస్ సగుణ ఫ్రమ్ ఇట్స్ ఓన్ స్టాండ్ పాయింట్ యు హ్యావ్ టు కాల్ ఇట్ నిర్గుణ ఎందుకంటే ఒకసారి దాన్ని సగుణము అన్న తర్వాత వెంటనే మళ్ళీ తూ నా బొడ్డు అని అనుకుని నిర్గుణ అని అనుకో ఎందుకంటే ఈ సగుణత్వము రియల్ కాదు కనుక అందుకోసం నిర్గుణాన్నం కానీ అదర్వైజ్ నిర్గుణాన్ని అనాల్సినటువంటి అవసరమే లేదు కనుక సో పర అపర పరబ్రహ్మ అపరబ్రహ్మ పరబ్రహ్మ తెలియ తెలుసుకోవాలి కఠోపనిషత్తులో వచ్చింది పరబ్రహ్మను తెలుసుకోవాలి అపరబ్రహ్మను ఉపాసించాలి సో తెలియబడే పరబ్రహ్మను ఉపాసించబడే అపరబ్రహ్మను లేకపోతే అపరబ్రహ్మను కూడా వ్యాపించి ఉండేటువంటి ఏ ఆత్మ చైతన్యము వదలో దానికి సంబంధించిన విద్య కనుక పరావరా విద్య అని ఇంకొక రకంగా దాన్ని సరే ఇప్పుడు పరావరా అనే ప్రథమ ఏకవచనంలో దానికి వివరాలన్నీ ఇచ్చి దాన్ని ద్వితీయ ఏకవచనంలోకి మార్చుకుంటున్నారు ఎందుకంటే అక్కడ మంత్రంలో ద్వితీయ ఏకవచనం ఉంది కదా తాం పరావరాం ఇరసే ప్రాహ అనుషంగ అంటే వాక్యాన్వయం సో పరావరాం తాం అక్కడ తామ్మను తామును చూడండి సో యామ్మనుంటే తామును ఉంది తాము సో పరావర రూపమైన ఆ బ్రహ్మ విద్యను అని అలా పూర్తయింది వాక్యం బ్రహ్మ అనే వాక్యం ఎండవుతుందా దానికి వెర్గ్తోటి మీరు పెట్టుకోండి ప్రాహ చెప్పాను ఎవరికి అంగిరసే ప్రాహ అంగిరస్సుకు చెప్పాను ఎవడు సత్యభూ చెప్తున్నాను సర్వ శౌనోహీ మహాశాళ అంగిరసం విధివన్న ప్రఖ్యా కస్మి భగవ విజ్ఞావమిదం విజ్ఞాతంభవతీ సో ఈ అంగిరస్సు ఇప్పుడు ఆ పరంపరలో అంగిరస్సు దాకా వచ్చాం ఈ అంగిరస్సు సత్యమోహన్ దగ్గర ఆత్మవిద్యను పొంది ఆయన కూర్చుని ఉన్నాడు ఆయన ఉండాల్సిన తోట ఆయన ఉన్నాడు అంటే అప్పుడు ఈ శౌనకుడు అని మహాత్ముడు ఉన్నాడు ఈ శౌనకుడు శునకస్య అపత్యం శునకా మహాత్మునికి కుమారుడు శౌనకుడు సో ఈ పూర్వం వాళ్ళు వైదికులు జంతువులకు నామధేయాలు పెట్టుకుంటూ ఉండే మండువు కానీ మండువుకాని ఒక ఋషి పేరు తిత్తిరి ఓ ఋషి పేరు పక్షి తిత్తిరి సో సుపర్ణహ అది కూడా పక్షే అది అదో ఋషి పేరు సో పక్షుల పేరు అలాగే షౌనక శునక అంటే అది ఒక జంతువు పేరు దాన్ని ఆయన మహర్షి పేరు సో దేట్ దే హ్యావ్ సమ్ రీజన్ కరెక్ట్ సో ఆ శునకుని కొడుకిన షౌను ఈయన మహాశాలహ పెద్ద గృహస్థు గృహస్థులకు ఆత్మవిద్య అధికారం ఉన్నది అని చెప్పడానికి ఇగో ఈ దృష్టాంతాలే మహాశాలహ శాల అంటే ఇల్లు సో పెద్ద పెద్ద పెద్ద లోగిలి వాడు అది పెద్ద లోగి అంటే మండుగ ఇల్లు నాలుగైదు గదులు ఐదు ఆరు గదులో ఉంటాయి వీళ్ళ పిచ్చు చాలా మంది ఉంటారు దీంట్లో భవి పదిహేను మంది ఉంటారు అలాంటి గృహస్థ పాపం మహాశాలహ ఆయనకి ఆత్మవిద్యను తెలుసుకోవాలనేటువంటి ఆకాంక్ష కలిగింది ఎందుకంటే వేదాధ్యయనం చేసినటువంటి మహాత్ముడు ఋషి సో ఆయన వాకం చేసుకున్నాడు చూసుకుంటే అంగిరస్ అనేటువంటి మహర్షి ఆత్మవిద్య తెలుసుకున్నవాడు అని ఆయనకి సమాచారం అందింది వెంటనే అంగిరస్సు దగ్గరికి వెళ్ళాడు అంగిరసం ఉపసన్నహ ఈ అప్రోచ్ ఈ అంగిరస్ మహర్షి ఎలాగ అప్రోచ్ చేశాడు విధి వదు యథావిధిగా గురు దగ్గరికి వెళ్ళేప్పుడు దానికి ఒక ప్రొసీజర్ ఒకటి ఉంది అంటే సమిత్పాని శ్రోత్రియం బ్రహ్మనిష్టం అని రెడీగా వచ్చేయండి ఇక్కడ ఖాళీ ఉంది సో సమిత్పాని శ్రోత్రియం బ్రహ్మనిష్టం అని గురువు దగ్గరికి వెళ్ళేప్పుడు శుచిగా వెళ్ళాలి స్నానం అది చేసి వెళ్ళాలి పొద్దునే పండుకోకుండా పుస్తకం పట్టుకుని బ్రహ్మవిద్య చెప్పండి అని అలా వెళ్ళకూడదు శుచిగా వెళ్ళాలి సో స్నానం దీ చేసి ప్రసన్నంగా విద్యను నేర్చుకునేందుకు తగినటువంటి మానసికమైన శాంతితోటి వెళ్ళాలి తర్వాత పవి ఇంకా దాంట్లో సమిధల్ని చేతబట్టుకుని వెళ్ళాలి సమిధల్ని చేతబట్టుకుని వెళ్ళాలంటే వాళ్ళు అగ్నిహోత్రుల్ని ఆరాధన చేసుకునే వైదికులు ఆ పదం అలా ఉన్నది ఇప్పుడు దాన్ని చెప్పాలంటే పుస్తకం చేతో తర్వాత ఆ పుస్తకం క్లీన్గా ఉండాలి దానికి వట్టాది వేసుకోవాలి పుస్తకమే బ్రహ్మండే కనుక సో క్లీన్గా పుస్తంది తర్వాత నోట్స్ రాసుకోవాలనుకుంటే పెన్ను ఒక ఆయుధం పడుతుంది వెళ్ళాలి రికార్డు చేసుకోవాలనుకుంటే దానికి కావాల్సిన సామాగ్రి ఇవన్నీ సమిధలు అంటే ఇక ఇవే మళ్ళీ ఇంకోసారి వినాలి అనుకోండి మరి మోడర్న్ సైన్స్ డెవలప్ అయింది మనకు ఉండేటువంటి పనులన్నీ పెరిగిపోయాయి గురువుగారి దగ్గర గంటల తరబడి రోజుల తరబడి ఉండే తీరిబడి ఎవరికి లేదు సో ఆ సో గురువుని సబ్స్టిట్యూట్ చేసేటువంటిది కెసెట్ ఒకటి ఉంది కనుక ప్రథమ పర్యాయం శ్రవణం గురువు సమ్ముఖంలో చేసినా తర్వాత ఇంకోసారి ఇంకోసారి మనం వినాలనుకుంటే క్యాసెట్స్ క్యాసెట్స్ ఉన్నాయా అంటే ఎక్కడి నుంచి వస్తాయి దానికి ఏదో వ్యవస్థ చేసుకోవాల్సి ఆర్గనైజ్ చేసుకోవాలి సో ఆర్గనైజ్ చే అందరి తరఫున ఎవరో చేయాలి లేకపోతే అందరూ కలిసి సమావేశం ఏదో వ్యవస్థ చేసుకుని చేసుకోవాలి ఏ పూచీ లేకుండగా క్లాసుకి వస్తాను అనే యాటిట్యూడ్ సరికాదు అలాగా క్లాసు మొదలయ్యేదాకా ఆ వారం నిలబడి క్లాసు మొదలైంది ఇంకా ఆయన ప్రార్థన పూర్తి చేశాడు ఇంకో ఐదు నిమిషాలు ఆలస్యమైతే క్లాసులో మనం విల్ మిస్ విల్ బి మిస్సింగ్ ఫైవ్ మినిట్స్ క్లాస్ అనే స్థితి రాకూడదు మళ్ళీ మిస్ అవ్వకూడదు కదా కాబట్టి ప్రార్థన రోజు చేసి ప్రార్థన దాంతో మిస్ అయిన పర్వాలేదు కాబట్టి ప్రార్థన పూర్తి చేస్తాడు ఆయన ఓ రెండు నిమిషాలు అలాగా ప్రార్థనకి చేసుకుంటాడు ఆరింటికి క్లాస్ ఉంటే ఆరు యొక్క మొదలు ఆరు మూడు ఏపీకి అవుతుంది కాబట్టి ఆరు నాలుగు ఆరు ఐదు ఏడుకి యూ జస్ట్ వాకింగ్ అండ్ ఆక్యుపై ద సీట్ క్లాస్ అయిన వెంటనే వెళ్ళిపోవడం అలాగే ఏ పూచీ లేకుండా క్లాసు అంటే నన్ను ముట్టుకోకున్నట్టు సహజ అలాగే క్లాసు వెళ్ళాలనికోండి అది పర్ఫెక్ట్ కాదు ఎందుకంటే దానివల్ల ఏదో ఎదరవాళ్ళకి లాభం నష్టం పాయింట్ కాదు ఇక్కడ దీంట్లో వేదాంతంలో గురువు సౌకర్యం ఈజ్ నాట్ ది ఇష్యూ ఏటా దట్ నాట్ ది ఇష్యూ ఇట్ ఈజ్ నాట్ దట్ ఆల్ ద ఇష్యూ ఎందుకంటే మరి ఇది ఆత్మవిద్యం అపరవిద్యం కాదుట పరావిద్య గురువు గారు సార్ గురువు గారిని ఆయన బాగోగొని పరమేశ్వరుడు అందరినీ చూసే పరమేశ్వరుడి ఆయన్ని చూస్తాడు అదే మనకి విద్య ఎందు పూర్ణమైనటువంటి శ్రద్ధ ఉండాలి ఆ శ్రద్ధలో భాగం ఏమిటంటే దట్ ఎర్నస్ట్నెస్ అండ్ ఎన్థూసియా టువర్డ్స్ నాలెడ్జ్ అది దట్ కమ్స్ అవుట్ ఇన్ వేరియస్ వేస్ అది ఎలాగంటే గురువుగారు పాఠానికి ఆరుకు వస్తారంటే కనీసం పది నిమిషాలు తక్కువ వరకు ఐదు నిమిషాలు తక్కువ గురువుగారు వచ్చేప్పటికి అన్ని వ్యవస్థలన్నీ రెడీ చేసి పెట్టుకోవటం సో అప్పుడు దుమ్ము దులిపి క్యాసెట్లు చెక్ చేసి లేకపోతే మైకి చెక్ చేసి అలా కాకుండా అంతా చూసుకోవాలి నిజానికి నేను దైవం అక్కడ బిస్ ఫీల్డ్లో ఒక సిస్టమ్ ఒకటి ఇంట్రొడ్యూస్ చేశాను తర్వాత అది ఇట్ నాట్ ఇట్ వర్క్ ఫర్ సమ్థాన్ని ఆ సిస్టమ్ ఏమిటంటే ఐదు నిమిషాలు తక్కువ ఆరింటికి వచ్చి మేధా సూక్తం చెప్పాలి మేధా సూక్తం చెప్పాలంటే రావాలి కదా మరి అంచేతం మేధా సూక్తం శాంతికి చెప్పి వాళ్ళందరికీ మేధా సూక్తం వచ్చిన తర్వాత నేను ఆరు ఏప్రిల్ క్లాస్ మొదలు పెడతాను మీరు ఫైవ్ టు సిక్స్కో లేకపోతే టెన్ టు సిక్స్కో మొదలుపెట్టి మేధా సూక్తం చెప్పాలి నేను వచ్చిన తర్వాత మేధా సూక్తం మొదలు పెట్టడం కాదు ఎందుకంటే మొదలు పెట్టాలనుకోండి మేధా సూక్తం ఆపమని నేను అనలేను మళ్ళీ దానికి ఏదో కొంత టైం వేస్ట్ అలా సో అలాగనే ఒక సిస్టమ్ పెట్టర్ కొంతకాలం నడిచింది సో ఇఫ్ నెససరీ వన్ హ్యాస్ టు డూ సమ్ సచ్ థింగ్ సో ఇట్ ఆల్ ప్రిపేర్స్ ది మైండ్ థర్లీ సో దట్ నౌ ద స్టూడెంట్ ఈజ్ రెడీ ఫర్ రిసీవింగ్ ద నాలెడ్జ్ ఆ శ్రద్ధ అన్నది ఎన్ని రకాలుగా దానికి ఎక్స్ప్రెషన్ ఇవ్వడం వీలు పడితే అన్ని రకాలుగా ఎక్స్ప్రెస్ చేయాలి ఎక్స్ప్రెస్ చేయకపోతే శ్రద్ధ పెరగదు అసలు ఉన్నట్టు కూడా తెలియదు ప్రేమ లాంటిది శ్రద్ధ అంటే ప్రేమే కదండి మీద ప్రేమతే శ్రద్ధ ప్రేమ అన్నది ఎప్పటికప్పుడు దాన్ని ప్రకటిస్తూ ఉండాలి ప్రకటించడం అంటే వర్డ్స్ కదండాలి యాక్షన్స్ రూపంగా వర్డ్స్ ఉండకూడదు వర్డ్స్ ఆర్ ది ప్రాబ్లం నేను నిన్ను ప్రేమిస్తున్నాను డియర్ లవ్ ఇలాగంటి పదాలు అనుమతులు ఈ పదజాలము పంప ముంచేస్తుంది సో నేను చూస్తూ ఉంటాను ఈ పదజాలం అధికమైన చోట ప్రేమ ఉండదు పదాలు మినిమం ఉంటాయి సో అసలు ఈ పేర్లు పెట్టి కూడా పిలవరు ఓ ఏనో ఆనో ఓనో పిలుస్తారు కానీ పూర్ణమైన ప్రేమ ఉంటుంది సో ఎక్స్ప్రెషన్ అంటే నా అభిప్రాయం వాగ్ రూపంగా కాదు యాక్షన్ రూపంగా సో ఈ లక్షణాలన్నీ ఉండాలి దీన్ని విధి ఇవ్వతు అంటారు తర్వాత దీంట్లో విధి ఇంకొకటి ఏమైనా ఉందంటే శ్రీకృష్ణుడు భీష్ముతుడు కూడా అంటాడు శాంతిపూర్వంలో ఆ విధి ఎలా ఉందంటే అడగకుండా పాఠం చెప్పరా విధి అడిగితే చెప్పకుండరాదు అనే విధి అడగకుండగా పాఠం చెప్పకూడదు ఎవరో అడగాలి సపోజ్ నేను అన్నాను అనుకోండి మీరు అడిగితే చెప్తానని నేను అన్నాను అనుకోండి చూడండి ఈయనకి ఎంత అహంకారమో అని మీరు అనుకుంటే అది సరికాదు మీరు అడగాలి ఇట్ ఈస్ యువర్ డ్యూటీ టు ఆస్క్ ఫర్ ఇట్ దెన్ ఇట్ ఈస్ ది డ్యూటీ ఆఫ్ ది టీచర్ టు టీచర్ సో దట్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ది విధి సో విధి వత్ వెన్నీ ఆర్ టు ఫాలో ఎటికెట్ అంటారు కానీ ప్రతిదానికే ఎటికెట్ ఉంటుంది నేను ఒకసారి గోల్ఫ్ ఎలా ఉంటుందో తెలుసుకుందామని గోల్ఫ్ కోర్స్కి వెళ్ళాను అక్కడ ఉన్న ఇటికెట్ చూసి నాకు కళి తిరిగినంత పని అయిపోతుంది గోల్ ఆ పర్టికులర్ డ్రెస్ ఉంటుంది అంటే టకప్ చేసి ఆ బెల్ట్ కూడా మీరు థిక్ బెల్ట్ పెట్టడానికి మీరు లేదు థిన్ బెల్ట్తో టకప్ చేసి వెళ్ళాలి ఆ తర్వాత షర్ట్ చాలా గాడీ డ్రెస్లో ఉండకూడదు క్లీన్ షర్ట్ ఉండాలి అంటే సింపుల్ కలర్ యూనిఫారం కలర్లో ఉండాలి అంతేగాని పెద్ద స్ట్రైప్స్ చెక్స్ అలా ఏమి ఉండకూడదు తర్వాత హెయిర్ స్టైలు చాలా సోపర్గా ఉండాలి పిక్యూలర్గా మన యంగ్ ఫీలోస్ వేసుకొస్తాం అలాంటి హెయిర్ స్టైల్ ఉండకూడదు తర్వాత గోల్ఫ్కి వెళ్ళేప్పుడు ఆ గోల్ఫ్ ఆ సామాగ్రి ఉంటుంది చూడండి దాన్ని పట్టుకెళ్ళడం గోల్ఫ్ కార్ ఏదో ఏదో ఉంటుంది దాన్ని హ్యాండిల్ చేయడం దేర్ ఈజ్ సో మచ్ ఎటికెట్ దెన్ యూ హ్యావ్ టు సే హలో టు ది అదర్ పర్సన్ ఇన్ ఏ పర్టికులర్ ఫ్యాషన్ ఎంత ఎటికెట్ అంటే ఈ గోల్ఫ్లో సో ప్రతిదానికి గోల్డ్ అంత ఎటుకెట్ ఉంటుంది అలాగే దీనికి కూడా చాలా ఇటుకెట్లు ఆ ఇటికెట్ విధివత్ ఉపాసన అయితే ఇక్కడ విద్య అందులో ఇది అహంకారాన్ని నిర్మూలించే విద్య కనుక ఇంకా ఇటికెట్ తక్కువ ఇదే ఉపాసన కర్మ అయితే నా అమ్మమ్మ ఎంత ఇటికెట్ ఉంటుందంటే యూ యూ టు గో త్రూ లాడ్ ఆఫ్ ప్రెసీ ఇక్కడ అహంకార నిర్మూలనం కోసం ఉద్దేశించిన విద్య కనుక మహాత్ములు ఏం చేస్తారంటే కొండే వెటికట్టే ఉందని కరుణతోటి ఎటుకట్టుకు అతీతంగా ప్రవర్తించేస్తూ ఉంటారు బట్ పాఠం వచ్చినప్పుడు మాత్రం మొహంఠంగా చెప్తారు వీటి యథావిధిగా ఉపస వెళ్ళి ప్రశ్నించేస్తారు ఈ ప్రశ్న చాలా విడ్డూరమైన ప్రశ్న ఇది ఉపనిషత్ సాహిత్యానికి ఉపనిషద్ వాంగ్మయానికి లో మాత్రమే వినబడేటువంటి ఒక విలక్షణమైన ప్రశ్న సో ఈ ప్రశ్న ఎప్పుడు వేదాంత ప్రసక్తి ఈ ప్రశ్న గురించి మెన్షన్ చేయడం వల్ల ఉంటుంది వైట్ ఆఫ్ కోటెడ్ సో ఆ ప్రశ్న దగ్గరికి వచ్చి ముందు ఒకసారి భాష్యంతుంటాం శౌనక శునక శ్యాపక్యం అంటే నేను అన్నా కదా శునక మహర్షి సో మహాశాల మహాగృహస్థ చాలా పెద్ద గృహస్థ పెద్ద గృహస్థుడైనా యథావిధిగా వెళ్తాడు ఇది సో కొంతమంది ఈ పొరపాటు చేస్తూ ఉంటారు కొంత అధికారంలో ఉన్నవాళ్ళు ధనంతో ఉన్నవాళ్ళు ఈ పొరపాటు చేస్తూ ఉంటారు ఆ పొరపాటు ఏం చేస్తారంటే ఆ మహాత్ముల్ని తమ దగ్గరికి తమ దగ్గరుండే అధికారము ధనము ఇత్యాది బలం చేతను తమ దగ్గరికి రప్పించాలనే ప్రయత్నం చేస్తాం ఆ ప్రయత్నంలో ఆ వ్యక్తున్నంత వరకు అతగారికి ఆత్మవిద్య మాత్రం లభించి రూత్ ఆఫ్ బోర్ అలా చేయకూడదు మనకున్నటువంటి ధనము అధికారము ఇవే ఉన్నది ధన మానవులకి అభిమానం వేటి మీద ఉంటుందంటే ఏవో కొన్ని ఐటమ్స్ ఉన్నాయి ధనాభిమానము అధికారము అంటే పవర్ దానికి సంబంధించిన అభిమానము అభిమానం అంటే ఐఎమ్ సో మచ్ ఐమ్ గ్రేట్ అనేది రూపాభిమానం నేను అందగాడను లేకపోతే అందదక్షను కులాభిమానం నేను చాలా ఉన్నతమైన కులానికి చెందినవాడను తర్వాత లోకంలో పేరు ప్రతిష్టలు దానికి సంబంధించిన అభిమానం సో ఈ విధంగా వయస్సుకి సంబంధించిన అభిమానం నేను పెద్ద వయస్సు అని వీళ్ళు కుర్రాళ్ళు అనేటువంటి ఒక అభిమానం ఉంటుంది అభిమానం మిగతా ఇప్పుడు ఉండొచ్చు కానీ వేద విద్య బ్రహ్మవిద్య దగ్గర మాత్రం ఉంది బ్రహ్మవిద్య దగ్గర ఏ అభిమానమూ జ సో ఆ విధంగా ఆ మహాగృహస్థ్యుండు కూడా ఆయన అభిమానాన్ని పక్కన పెట్టి వేదాధ్యయనం చేసిన వాడు వేదం చదువుకుందే ఉపనిషత్ర ఎందుకు వస్తుంది మహాగృహస్థుడు తన ఇంటికి రప్పించచ్చు రప్పించే ప్రయత్నమైనా చేయొచ్చు అలా చేయడు అనేది స్వయంగా వెళతారు దట్ ఈజ్ ఆ మహాశాలహ అనే పదం యొక్క విశేష విశేషం అది అయితే ఆయన పెద్ద గృహస్తో చిన్న గృహస్తో మనకెందుకు ఆయనతో విశేష్యుడు గురుగారికి వెళ్తే చెప్పేట సరిపడుతుంది కదా ఋనం మహాశాలహ పెద్ద గృహస్థైలు కూడా ఎంతో ప్రేమతో విద్యను నేర్పడానికి వెళ్ళాడు మన వాళ్ళు ఏం చేస్తారంటే ఉద్యోగం చేస్తారు ఉద్యోగంలో చేరాం కాబట్టి ఇంకా మనం విద్య యొక్క పూర్ణ స్థితికి చేరేసుకున్నాము అని అనుకుని ఇంకా ఆ తర్వాత న్యూస్ పేపర్ తప్పించి ఇంకా యోగ్యమైనది ఏది చదవరు ఏదైనా పుస్తకం తీసి చదివాయా అంటే ఇంక చదవడం ఎందుకంటే నేను ఉద్యోగం చేశాను కదా అంటాడు క్లర్క్ ఉద్యోగం సరే ఇంక చదవక్కర్లేదు ఇంకా చదివితే న్యూస్ పేపరు లేకపోతే ఈ వారపత్రికలు ఈ స్వాతి ఇలాంటి వారపత్రికలు ఏవో ఉంటాయి అవి ఇవే ఏ రిటైర్ అయిపోయాడు అనుకోండి రిటైర్ అయిపోతే ఇప్పుడు ఏం చేయాలి వీళ్ళందరి మీద కూర్చొని పేకం ఆడాలా లేకపోతే ఆ కడుపులో కూర్చుని కబుట్లు చెప్పాలా అని చూస్తాడు కానీ లేకపోతే కాశీ వెళ్ళాలా మహా అయితే కాశీ వెళ్ళాలా అని ఆలోచన తప్పిస్తే ఆత్మవిద్యను తెలుసుకుందాము విద్యను నేరుద్దాము జ్ఞానాన్ని సంపాదిద్దాము అనే దృష్టే ఉన్నది ఇది సమాజంలో ఇది చాలా దురదృష్టకరమైన పరిణామం మన శాస్త్రం మన పూర్వీకులు అలా జ్ఞానం కోసం ప్రాణాన్ని కూడా త్యాగం జ్ఞానానికి అంత పెద్దపీట వేసి జీవితంలో జ్ఞానార్జన చాలా పెద్ద కార్యం కింద పెట్టుకునే ఉండేవా నేను ఎంతో పెద్ద పెద్ద మహా విద్వాంసం ఎరుగుదను పండితులు అంటే మొత్తం శాస్త్రాన్నంతని కూడా అగస్యుడు సముద్రాన్ని వింగేసి కూర్చున్నట్టుగా శాస్త్రాన్నంతా కూడా అధ్యయనం చేసి కూర్చున్న పండితులు కానీ ఒక అరగంట టైం దొరికితే ఏదో మంచి పుస్తకాన్ని తీసి చదువుకుని ఎవళ్ళైనా ఓ మహాత్ములు కనపడితే వాళ్ళ దగ్గర ఏదైనా గొప్ప విషయాలను తెలుసుకోవాలనేటువంటి ఆ జిజ్ఞాస చాలా అవసరం జిజ్ఞాస ఎందుకు కనిపెడ జ్ఞానం మనిషి ఎంత కర్మను చేసినా ఎంత ఉపాసన చేసినా తన ట్రూ స్పిరిట్ని ఇంకా వాడు ఎక్స్ప్రెస్ చేసినట్టు కానే కాదు ఎందుకంటే మనిషి ఈజ్ ఎస్సెన్షియల్లీ నాట్ ఏ డూ మనిషి ఈజ్ ఎస్సెన్షియల్లీ ఈజ్ ఎ మోవర్ క్షత్రజ్ఞ క్షేత్రం జానాతి క్షేత్రజ్ఞుడు కానీ క్షేత్ర కర్త ఏం సో ఇది ఎసెన్షియల్ నేచర్ని ఎక్స్ప్రెస్ చేయాలంటే కేవలం జ్ఞానంలోనే మీ యొక్క యథార్థ స్వరూపం బయటపడుతుంది అంచేతనే జ్ఞానంలో ఆనందం ఉంటుంది విజ్ఞాన ఆనందంగా ఉంటారు ఇప్పుడు కొంతమంది అంటారు ఎవడో ఒక ఆయన నాతోటి అన్నారు ఏమిటయా అంతలా ఆనందించేస్తున్నావు పుష్పల రూపే అది ఏమన్నా మిఠాయా లేకపోతే దారిలా పిండి వంట అన్నారు అంటే నేనన్నాను పిండి వంట కొంటే కూడా పెద్దదండ్రులైపోయింది పిండి వంటే బయట ఉంటుంది అది నోట్లో వేసుకుని దాన్ని అది రుచి పచ్చి అన్నీ సరిగ్గా ఉంటేనే ఎంజాయ్ చేయగలుగుతారు తీరా ఎంజాయ్ చేసిన తర్వాత తర్వాత రోగమైనా రావచ్చు కడుపులు కనీసం కమ్సే కడుపులో కోట్లైనా వస్తాయి తెరజ్ ఇది అలాంటి న్యూసెన్స్ ఏం లేనటువంటి ఆనందం బాహ్యం నుంచి వచ్చి ఏం లేదు ఈ విద్య తన యొక్క స్వరూపాన్ని ఉద్బుద్ధం చేసి ఒక నిర్వచించే శిక్షము కానటువంటి బాహ్యం మీద దేని మీద ఆధారపడని ఒక విలక్షణమైన స్వరూపభూతమైన ఆనందాన్ని ఇస్తుంది కాబట్టి అది మనిషి యొక్క ట్రూ స్పిరిట్ని పైకి తీసుకొచ్చేటువంటిది జిజ్ఞాస కనుక ఎంతటి పెద్ద గృహస్థైనా కూడా మేము అప్పుడే పెద్దవాళ్ళు అయిపోయామండి పిల్లలకన్నా ఇంక పుస్తకం ఏం పట్టుకుంటాము అనేటువంటి ఆ అభిమానం ఉన్నదే చాలా తప్పు ఆ అభిమానం ఉండకూడదు ఏ అభిమానమైనా జ్ఞానానికి అడ్డుచ్చేస్తుంది ఈ అభిమానాలను అన్నింటినీ పక్కన పెట్టేది ఎంతటి పెద్దవాళ్ళు అయినా సరే అరవై వేళ్ల వాళ్ళు డెబ్బై ఏళ్ళ వాళ్ళు తొంభై ఏళ్ళ వాళ్ళు యశాబ్రాహ్మీ స్థితి స్పార్థ స్థిత్వాస్యామంతకాలవతి బ్రహ్మ నిర్మాణం వృత్తి శ్రీకృష్ణుడు ఆఖరికి రేపు మరణించబోతున్నాడు అంటే ఇవాళ పరీక్ష మహారాజు ఏడు రోజుల తర్వాత చచ్చిపోతాడు అంటే ఆ ఏడు